వీనాముపమస్తమం జ్యేష్టరాజి బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్ వన్మతి సాదనం వందే శంకరాచార్యమ్యమాదాచార్యపరు పరంపరా ారాయణం నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీ వ్యాసం తోరత్ కర్మ్యేవాస్ మా కర్మఫలూర్భూ మాతేషత్ ఇక్కన్ని శ్లోకాలు కర్మయోగోపనిషత్ అని అనొచ్చు ఇది దీని తరువాత శ్లోకము ఈ సూత్రాన్ని కర్మయోగ చతుస్సూత్రి అని అంటారు నాలుగు సూత్రాలు చతుస్సూత్రి అనే పేరు విని బ్రహ్మ బ్రహ్మసూత్రాల్లో నాలుగు సూత్రాల్లో మొత్తం శాస్త్రం అంతా వచ్చేస్తుంది అో బ్రహ్మజిజ్ఞాస జన్మాద్య శాస్త్రయోమిత్వాత్ తత్తు సమన్వయా నాలుగు సూత్రాల్లో మొత్తం శాస్త్రమంతా కవర్ అవుతుంది అలాగే యోగచతుస్సూత్రి అన్న అత యోగానుశాసనం యోగశ్చిత్త వృత్తినిరోధ తదా ద్రష్స్వరూపేవ స్థానం అని ఇంకో సూత్రం మొత్తం నాలుగు సూత్రాలు అలాగే ఇది కర్మయోగ చతుస్సూత్రీ కర్మయోగానికి సంబంధించిన నాలుగు సూత్రాలు కర్మణ్యేవాధికారే మా ఫల కదాచన మా కర్మఫల మాతే సంగోస్త్వ కర్మ నాలుగు సూత్రాలు శ్రీకృష్ణుడు గీతలో బోధించినటువంటి తత్వము మానవ జీవితానికి చాలా దగ్గరగా ఆయన తత్వాన్ని తీసుకొస్తారు వాళ్ళు ఏమంటారంటే జ్ఞానాన్ని జీవితాన్ని మిలా మేళనం చేసేటువంటి ఒక కళ ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చిన్మయానంద గారు ఉంటుంది కదా నిజానికి ఓ మహాత్ము ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే పదాన్ని అది చిన్మయానంద గారు దాన్ని పేటెంట్ చేసి ఉండాల్సిందే అని ఎందుకంటే తర్వాతి కాలంలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఆ పేరు వాడుకున్నారు టెక్నాలజీ చేసి వాడుకుంటే బాగుంటుంది ఇలా ఒక అభిప్రాయం ఉంది అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నది కేవలం ఒక వ్యక్తిదేం కాదే వాళ్ళైనా వాడుకోవచ్చు చూపిత ఎనీవే అది జీవన కళ జీవిత కళ ఆ కళలో కళ అంటే ఆర్ట్ ఆర్ట్ ఏమిటంటే ది సైన్స్ ఆఫ్ వేదాంత has to be integrated into the life of a human being. That integration an area, it becomes an art. Because if you give that knowledge, that means that you have to be a part of your life, that you have to be a karma-yoga, that you have to be a karma-yoga. That karma-yoga, in this shlokan, lo, Shri Krishna is very simple and simple. తర్వాత కర్మకి సంబంధించి ఈ జగత్తు మొత్తం మీద సృష్టి మొత్తం మీద లేకపోతే ప్రపంచంలో ఇంత చక్కగా నిరూపణ చేసినటువంటి శాస్త్రము ఎక్కడ లేదు నభూతోన భవిష్యత్ అంచేతనే ఈ శాస్త్రాన్ని మీరు ఎక్కడ బోధించినా ఎవళ్ళు చదివినా కూడా అందరూ కూడా అత్యాశ్చర్య ఉంటారు పెద్ద పెద్ద విద్వాంసులు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి పండితులు మ్యాక్స్ములర్ కార్లాయిల్ ఎమర్సన్ థోరో ఇలాగంటే షోకన్ హ్యాగర్ ఇలాగ ఒక పేరు కాకుండా కొన్ని డజన్స్ ఆఫ్ నేమ్స్ మీరు చెప్పగలుగుతారు వీళ్ళందరూ కూడా ఈ కర్మయోగాన్ని గీత అంటే కర్మయోగమే కర్మయోగంతో ప్రారంభం అవుతుంది సాంఖ్యం అన్నది ముందు ఉన్నది సాంఖ్యమైన అసలు గీత అనేప్పటికీ అందరి కర్మయోగం మీద ఉంటుంది ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్ కదా సో ఎనీవే వీళ్ళందరూ కూడా గీత ప్రభావితులైనటువంటి మహాత్ములు ఆ నిజానికి ఏ వ్యక్తి ఈ కర్మయోగ సిద్ధాంతాన్ని తెలుసో తెలియకో తన జీవితంలో ఆచరణలో పెడతాడో వాడే ఒక ఎక్సలెన్స్కి చేరతాడు ఏ ఏ డిసిప్లిన్లో ఉన్నా ఆ ఎక్సలెన్స్ అనే స్థితికి చేరడము చాలా కఠినమైన విషయము అది సంభవం ఎప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఆ కర్మయోగాన్ని ఆచరణలో పెట్టినప్పుడు అంటే ఆచరణలో ఉండొచ్చు కానీ ఇది కర్మయోగము అని తెలుసుండకపోవచ్చు అలాగనుకోండి మన సమాజంలో మనము కర్మయోగానికి బాగా దూరమైపోయి మనము చాలా వికృతులు అనేక వికృతులతోటి సమాజ జీవనము నిండి ఉంటుంది ఇప్పుడు మన సమాజ జీవనం మీరు చూసినట్లయితే నేను భారతీయ సమాజాన్ని గురించి ఏదో విమర్శ మీరు అనుకోద్దు అలాగా ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ విమర్శ ఒక రకమైన ద్వేషభావంతో చేయం విమర్శంతో చేసేది కాదు దాని ఏంటే ప్రేమతో చేసే విమర్శ ఆ సమాజ జీవనాన్ని చూసినప్పుడు కలిగేటువంటి ఒక భావ పరంపరని ప్రకటించడం తప్పిస్తే సమాజ సమాజం మన మనం పుట్టి పెరిగిన సమాజాన్ని మనం ఎందుకు తిట్టడం కాదు విమర్శించడం చాలా పాజిటివ్గా మన సమాజ జీవనంలో కలహం ఎక్కువగా మీరు చూడండి ఇప్పుడు మిస్సిపి రివర్ ఉంది దానికోసం ఈ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు కొనుక్ కొట్టుకున్నారు అనే మాట మీకు ఎక్కడ అమెరికాలో నిలబడదు అలాగే కెనడాకి అమెరికాకి బోర్డరు రివర్ ఈరి ఆ రివర్ బోర్డర్ ఆ లేక్ నుంచి ఆ నయాగరా ఫాల్స్ పడతాయి నయాగరా రివర్ దట్ ఈస్ ది బోర్డర్ ఆ నయాగరా ఫాల్స్ దగ్గర కరెంట్ ఉత్పత్తి చేస్తారు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తారు దాంట్లో సగం ఎలక్ట్రిసిటీ కెనడా పోతుంది సగం ఇటు అమెరికా వస్తుంది నీరు కూడా సగం వాళ్ళది సగం వెళ్ళదు అంత కామన్గా టెక్నీషియన్స్ కూర్చుని ఇంజనీర్స్ కూర్చొని సెటిల్ చేసేసుకుంటారు దీని మీద మీకు అసలు పొలిటీషియన్స్ యొక్క ప్రవేశమే ఉండదు ఒకవేళ ఉన్న హస్తాక్షరం చేయడానికి తప్పిస్తే కలహానికి అవకాశం ఉండదు మన దగ్గర ఒక గుంట ఉందనుకోండి నేల గుంట ఆ నేళ్లగుంట గురించి ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు దెబ్బడుకుంటూ ఉంటారు అక్కడికి విలేజెస్లో ఆ నీళ్ల గుంటలో ఉండే నేళ్ల గురించి దెబ్బలు అడుగుతూ ఉంటారు జిల్లాకి జిల్లాకి మధ్యలో చిన్న కాలం ఉంటే ఆ కాలం కోసం ఈ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు దెబ్బలు ఆడుకుంటారు రివర్కి రివర్కి మధ్యన ఇటు ఇటు స్టేట్ ఒకటి ఉంటే ఆ స్టేటు ఈ స్టేట్ వాళ్ళు నీళ్ల కోసం దెబ్బలాడుకుంటారు నీళ్లు ఉండవు వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండగానే గుంటలో నీళ్ళన్నీ ఎగిరిపోతూ ఉంటాయి అయినా వీళ్ళు దెబ్బలాట కొనసాగిపోతూ ఉంటుంది ఇది ఈ రకమైన కలహ కలహం చాలా ఎక్కువ మన పొలిటి అంటే పొలిటికల్ సిచ్యువేషన్ ఎంతలా ఫ్రాక్చర్ అయిపోయిందంటే మనకి ఒక సింగిల్ పార్టీ దేశంలో మెజారిటీ వచ్చేటువంటిది అది కల అది జరిగి పని కాదు ఇంకా it is not going to happen it will never happen anna thrai poindi idi edundi single party ekkadaga akada mukka mukka mukka tappiste single bihar chodandi laalu prasad vayi mukka veru bjp vaalla mukka veru veela mukka veru ee lopala vidi paswan idi video mukka aa mukki puru malli rendu mukka ayindi so ee vidhanga it is a fractured and further and further and further fracture social life lo aa fracture ekko kalaham vacchestundi ఈ కలహానికి హేతు ఏమిటో తెలుసిన వ్యక్తులు కర్మలో ఆనందాన్ని మరిచిపోయి ఫల తృష్ణ ఎప్పుడైతే పెంచేసుకుంటారో అప్పుడు ఆ సమాజం అలా అయిపోతుంది సో భారతదేశ వినోబ భావే గారు అంటారు గీత పుట్టిన దేశమేనా ఇది అంటారు గాంధీ పుట్టిన దేశం అని అన్నట్టుగా గీత పుట్టిన దేశమేనా ఇది అని అడుగుతారు ఆయన ఆ వాతావరణం చూసి ఏ ఇలా ఉందేవిటిది ఎక్కడైనా భగవద్గీత పుట్టింది అని అడుగుతారు సో ఈ విధంగా ఒక సమాజ జీవనాన్ని అంతని కూడా అద్భుతంగా ప్రభావితం చేసి ఎంతో గొప్పగా సమాజాన్ని అభివృద్ధికి తీసుకురాగలిగిన ఒక గొప్ప కర్మ కర్మ సూత్రము ఇగో ఈ శ్లోకంలో చాలా గొప్ప శ్లోకం ఆ శ్లోకము అందము కర్మ్యేవాధికస్ మా ఫు కదా మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్వ కర్మీ ఇవన్నీ చిన్న చిన్న పదాలు కాబట్టి పదచ్ఛేదం చేస్తే మీకు తేలిగ్గా ఉంటుంది కర్మణి ఏ తే మా ఫల కదాచన మా కర్మఫలూ భూ మా తే సంగస్ అకర్మీ ఈ శ్లోకంలో మూడు మాలు ఉన్నాయి చిత్రంగా మా అంటే నిగేషన్ నో అన్నట్టే నో మా ఎట్ వచ్చి మా అన్నప్పుడు ఎద్రవాడిని ఉద్దేశించి చెప్పి ఇలా చేయకూడదు ఇలా చేయకు అని చెప్పేప్పుడు మా వాడతారు ఇది అది కాదు అని చెప్పేప్పుడు నా వాడతారు నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పేప్పుడు మా వాడతారు సో అధికార అనే పదం వస్తుంది ఇక్కడ దాన్ని కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి మామూలు లోకల్లో తెలుగులో అధికారం అంటే అర్థం ఏంటి పవర్ అని తెలుగులో అధికారం అంటే పవార్ కానీ సంస్కృతంలో అర్థంలో వాడరు దాన్ని ఇదో ప్రారంభం తెలుగుకి సంస్కృతానికి ఇదో సమస్య సంస్కృతంలో అధికారము అంటే పవర్ అని కాదు అది సంస్కృతంలో పవర్ అని మీరు వాడాల్సి వస్తే భావము అని లేకపోతే వీర్యము అని ఇలాంటి పదాలు వాడతారు తప్పించి అధికారము వాడరు సో అధికారము అంటే రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో ఒకటి ఒక ప్రకరణ ఒక కాంటెక్స్ట్ వ్యాకరణ సందర్భంలో అధికార సూత్రము అంటే ఆ కాంటెక్స్ట్ సో కాంటెక్స్ట్ అనే అర్థంలో పడతారు రెండో అర్థము ఇక్కడ వేదాంతంలో చాలా ప్రముఖంగా వచ్చే అర్థము యోగ్యత మన క్వాలిఫికేషన్ యోగ్యత అంటే అర్థం అదే కదండి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేప్పుడు క్వాలిఫికేషన్స్ అని ఇస్తాడు ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే ఇస్తే ఏమని ఇస్తాడు కావలసిన అర్హతలోని ఇస్తాడు అదే అర్హత అరు యోగ్యత యోగ్యత అర్హత లేక యోగ్యత సో అధికార శుద్ధానికి అర్థం సో ఇప్పుడు కర్మని చేసే సందర్భంలో కర్మ కర్మ ఫలము రెండు ఉంటాయి కర్మ ప్రయోజనము అని కర్మకి ఫలము ప్రయోజనము అని అది మీరు గుర్తుపట్టాల్సిన విషయం తర్వాత ఎప్పుడు కూడా ఫలము ఫలము ఆ వ్యక్తికి చెందుతుంది ప్రయోజనము వ్యక్తిని దాటిన పరిధి ప్రయోజనము యొక్క పరిధి వ్యక్తిని దాటి ఉంటుంది మీకు దృష్టాంతం చెప్తా చూడండి వాళ్ళ కూడా నేను ఎక్కడో చెప్పాను ఈ మాట ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ బ్రిడ్జ్ కడుతున్నాడు అది కూడా బ్రిడ్జ్ కడితే అతను చేసే కర్మది కర్మ కదా అతను కర్మ చేస్తుంటాడు ఇప్పుడు రాజమండ్రి దగ్గర కొత్తగా బ్రిడ్జ్ కట్టారు అంత పాత బ్రిడ్జ్ ఉంది అది కాకుండా రీసెంట్గా బ్రిడ్జి కట్టారు గోదావరి స్టేషన్ లో వచ్చిన బ్రిడ్జ్ లేటెస్ట్ బ్రిడ్జ్ దాన్ని కట్టిన ఆయన పేరు కల్కి అవతారం అని అంటారు ఆయన ఈజ్ రైల్వే అఫీషియల్ ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో చాలా టాప్ అఫీషియల్ సివిల్ ఇంజనీరింగ్లో చాలా అందివేసిన చె ఆయన్ని రిటైర్ అయిపోయే ముందు రైల్వే అధికారులు రైల్వే బోర్డు ఆయన్ని పెట్టారు మీరు ఈ బ్రిడ్జి కట్టి ఆ తర్వాత మీరు రిటైర్ అవుతున్నట్టు ఆయన దగ్గరుండి ఆ బ్రిడ్జి కట్టారు అది ఆయన కన్స్ట్రక్షన్ చాలా గొప్పదని చాలా బాగా కట్టారు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే మీరు రైలు డబడబడబడే ఉండదు మామూలుగా మామూలుగా వెళుతున్నట్టే ఉంటుంది నేల మీద వెళ్తున్నట్టు ఉంటుంది కానీ బ్రిడ్జి మీద వెళ్తున్నట్టు ఉండదు అదే మామూలు అవతల వైపు బ్రిడ్జ్ మీద వెళ్ళిందనుకోండి రైలు మొత్తం చుట్టుపక్కల అందరూ నిద్రపోతున్న వాళ్ళందరూ ఉలిక్కి వెళ్లేస్తారు ఎవడబుడ అంటూ చాలా గడబడి చేస్తూ వెళ్తుంది ఏదో డబ్బాలు వాయిస్తున్నట్టే కానీ ఈ బ్రిడ్జ్ మీద వెళుతుంటే బ్రిడ్జ్ మీద వెళుతున్నట్టు ఉండదు స్పెషల్ టెక్నాలజీ క్యాంటీలివర్ టెక్నాలజీ అనేది ఆయన అప్పట్లో చెప్పారు నేను ఇవన్నీ ఫాలో అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నా చాలా సిన్సియర్ అఫీషియల్ వెరీ గ్రేట్ ఇంజనీర్ సో ఆయన బ్రిడ్జి కట్టడానికి ఆయనకి నాలుగు సంవత్సరాలు పట్టింది ఈ నాలుగు ఆ బ్రిడ్జికి ఆయన చేసిన కర్మ ఆయనతో పాటు ఇంకా చేసిన వాళ్ళు చేశారు ఆయన చేశారు కదా కర్మ చేశాడు కదా ఆ కర్మకి ఫలం ఏమిటో తెలుసిన ఆయన జీతం ఆయనకు వచ్చిన ఫలం ప్రయోజనం ఏమిటి ఆ బ్రిడ్జి మీద రైళ్లు ఇటు అటు వెళ్తూ సమాజం అంతా కూడా ప్రయోజనాన్ని మనందరం రైళ్లలో హాయిగా వెళ్తూ ఉంటాం ఈ రాజమండ్రి ఈ అది ట్రంక్ రూట్ అది ఎన్ని ఎన్ని వందల రైళ్ళు ఇటు వెళ్తూ ఉంటాయి ఆ బ్రిడ్జ్ మీద ఎంత ఆనందం కలుగుతుంది సో అది ప్రయోజనం ఫలము ఆయనకి దక్కుతుంది ప్రయోజనం ఆయనకి దక్కదు ప్రయోజనం విశాలమైన సమాజానికి దక్కుతుంది ఏమండి ఇప్పుడు మనిషి మీరు చెప్పండి ఆ పని ఆయన చేస్తున్న సందర్భంలో ఆయన ఫోకస్ దేని మీద ఉండాలి కర్మ మీద ఉండాలి కర్మ దేని మీద ఉండకూడదు ఫలం మీద ఉండకూడదు ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకుని ఉండాలి ప్రయోజనము ప్రయోజనం లేకుండా ఏ పని చేయకూడదు అంచేతనే కొంతమంది ఈ ఆర్గ్యుమెంట్ వేసి చాలా కన్ఫ్యూజ్ చేసి పెడతారు ఏమిటంటే ఆర్గ్యుమెంటు శ్రీకృష్ణుడు కర్మఫలం వద్దన్నాడు ఫలం లేకుండా కర్మే ఉంటుంది అని అంటారు నన్ను ఎవరో అడిగారు అలాగా కర్మఫలాన్ని విడిచిపెట్టే ఉన్నాడు కదా మా కర్మఫల హేతుర్భూ కర్మఫల హేతువు నువ్వు కావద్దు అని అన్నాడు కదా కర్మఫలం విడిచిపెట్టేసి మహాభాగ్యానికి ఇంకా కర్మెందుకండి చేయటం కర్మే వదిలిపెట్టేస్తే పోలేదా అని అడిగాడు ప్రశ్న అంటే నువ్వు ఇలాంటి నీలాంటి బుద్ధిమంతులు ఉంటారని శ్రీకృష్ణుడు తెలిసే మాటేశం గో స్వ కర్మణే అని పక్కనే చెప్పాడు నువ్వు కర్మను విడిచిపెట్టాయి కదా నీలాంటి బుద్ధిమంతులు ఉంటాడని తెలుసు ఒక ఆయన నన్ను అడిగాడు అడిగి ఏమి ఉపన్యాసం అండి నిష్కామ కర్మ అంటారు ఏమీ కోరిక లేకపోతే కర్మ ఎందుకు చేయాలండి అని అడిగాడు అడిగితే నేను చెప్పాను చూడు ఆ అడిగింది కూడా ఎలా అడిగాడు అంటే తెలుసుకుందాం అనే ధోరణిలో కాకుండా ఒక ఒక సెన్స్యూరింగ్ యాటిట్యూడ్లో అడిగితే నేను చెప్పాను చూడండి మీరు లోతుగా అధ్యయనం చేసి జాగ్రత్త చేసుకోవాలి కానీ ఒక మహోన్నతమైన తత్వాన్ని ఆ రకంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయకూడదు కర్మకి ఫలము ప్రయోజనము రెండు ఉంటాయి నిన్ను ప్రయోజనం లేకుండా పని చేయమంటాం లేదు ఆయన నాకు దృష్టాంతం చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద గొయ్యి తీసేసి మళ్ళీ కప్పేసామనుకోండి ఏ ఫలాన్ని అపేక్షించకుండానో అది కర్మయోగం అయిపోతుందా అనేది అది దృష్టాంత రోడ్డు పక్కకి వెళ్దాం ఎవరికి పోరంబోక ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లోకి పెద్ద గొయ్యి తీసేసి మళ్ళీ కప్పేస్తా కన్నాడు సిక్స్ అవర్స్ కర్మ చేసాం ఏమిటి ఫలం ఏంటంటే ఫలం వద్దవు నువ్వు ఫలతృష్టిని ఉండొద్దు అన్నావు కదా అంచేతన ఇప్పుడు నేను చేసింది కర్మయోగం అంటే ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా అంటే అలా కాదండి ఫలము ప్రయోజనము రెండు ఉంటాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు ఫలం గురించి చింత పెట్టుకోవద్దు నిష్ప్రయోజనమైన పని చేయమంటాం లేదు పని ప్రయోజనం ఉండే పనే చేసుకోవాలి కానీ దానికి ఉండే ఫలం మీద తృష్ణ పెట్టుకోవద్దు ఫలాన్ని మ్యానిపులేట్ చేయొద్దు ఫలం వస్తుందండి ఇప్పుడు ఆ ఇంజనీర్ గారికి జీతం ఇస్తారా ఎవరా ఇంత కష్టపడి బాగా పనిచేసాడు కాబట్టి జీతం ఇవ్వడం మానేస్తారా ఇంకా దేశం ఆ స్థితికి రాలేదు దేశం కనుక కష్టపడి పనిచేసి వాళ్ళకి జీతం ఇవ్వడం మానేసి రాళ్ళు వేసుకొట్టి కేవలం లంచగొండులకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేటువంటి సమయం వచ్చినప్పుడు అప్పుడు సమాజం అతలాపతలం అయిపోయి విప్లవం వచ్చేసి ఇంకా ఈ సమాజంలో సివిల్ సొసైటీ ఉండదు జంగిల్లా వచ్చేస్తుంది ఇంకా రాలేదు ఎందుకంటే ఇంకా ఆ కర్మ ఫల ప్రశ్న లేకుండా ఆ ప్రయోజనం కోసం పని చేసేవాళ్ళు కొద్దో గొప్ప ఉన్నారు ఇంకా స్టిల్ దెర్ ఆర్ పీపుల్ సో ఆ విధంగా ఫలము ప్రయోజనము రెండు ఉంటాయి నిష్ప నిష్ప్రయోజనమైన పని చేయమని అంటలేదు ప్రయోజనం చూసుకోవాలి పని మొదలుపెట్టేప్పుడు ఈ పనికి ప్రయోజనం పూర్ణంగా ఉంది చూసుకోవాలి ఫలం ఉండి తీరుతుంది కర్మకి ఫలం ఉండి తీరుతుంది ఫలాన్ని విడిచిపెట్టమని అంటే అర్థం ఫల తృష్ణను విడిచిపెట్టమని ఫలం ఇప్పుడు కూడా ఫిజికల్గా విడిచిపెట్టాల్సిందేది ఉండదు గీత యొక్క సందర్భంలో ఫిజికల్గా విడిచిపెట్టాల్సింది ఏదీ ఉండదు మీరు ఫిజికల్గా విడిచిపెడితే ఏమీ ఉపయోగం లేదు ఫిజికల్గా విడిచిపెట్టడం కాదు చేయాల్సిందే మీరు చిత్త త్యాగ మనస్సుతో విడిచిపెట్టాలి ఇప్పుడు సినిమాని విడిచిపెట్టాలంటే ముందు మనస్సుతో సినిమాను పరిత్యాగం చేయాలి అలా కాకుండా సినిమాకి వెళ్లకుండా వచ్చి ఇక్కడ క్లాసులో కూర్చుని అయ్యో సినిమాకి వెళ్ళి ఉంటే బాగుండేదే మంచి సినిమా అది వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాను అవసరంగాను ఇదేమో ఇది సుత్తి అయిపోతుంది అని అనుకున్నాడు అనుకోండి అలా అనుకుంటూ క్లాసులో కూర్చోడం కంటే వెళ్ళి సినిమా హాల్లో కూర్చోడమేనా దెటర్ కాబట్టి సో ది పాయింట్ ఈజ్ చిత్త త్యాగం మీరు సినిమా హాల్లో కూర్చున్నా తప్పులేదు ఆ సినిమా ఎందులో ఆసక్తి లేకుండా ఉన్నట్లయితే కూర్చున్నా కూడా తప్పులేదు ఆసక్తి పెట్టుకుని ఎక్కడో దేవాలయంలో కూర్చున్నా కూడా దోషమే అవుతుంది కాబట్టి ఇది పాయింట్ ఈజ్ కర్మఫలమును విడిచిపెట్టేమని కాదు కర్మఫల తృష్ణ వద్దు సో ఇక్కడ చూడండి మీకు ఓ సిద్ధాంతం అవుతుంది మనస్సు ఒక సమయంలో ఒకే దానిపై కేంద్రితం అవుతుంది నిజానికి దీనికి దృష్టాంతం ఎలా ఇప్పుడు మీరు రెండు వేళ్ళు చూస్తున్నారు మీరు రెండు వేలు చూస్తున్నారంటే ఏకకాలంలో రెండు వేళ్ళు చూస్తున్నారా లేదా ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నారా అంటే మీకు అనిపిస్తుంది ఒకే సమయంలో రెండు వేలు చూస్తున్నాము అనిపిస్తుంది కానీ సత్యం ఏమిటంటే మీరు ఏకకాలంలో రెండు వేళ్ళు చూడదు ముందు ఈ వేలు యొక్క జ్ఞానం కలుగుతుంది ఆ తర్వాత ఈ వేలు యొక్క జ్ఞానం కలుగుతుంది యుగపత్ ఒకే సమయంలో రెండు జ్ఞానాలు కలగవు అని ఒక సిద్ధాంతం దాని అభిప్రాయం ఏంటంటే మనస్సు ఒకదాని మీదే ఫోకస్ అవుతుంది ఒక టైంలో అంచేతనే ఇప్పుడు మీరు ఆలోచించండి ఇలాగ మీరు ఇలాంటి సందర్భాలు మీరు చాలా చూసుకుంటారు ఈ పెద్ద పెద్దవారు ఇంకోహిళ్ళతో సీరియస్గా మాట్లాడుతూ ఉంటే పక్కనే కుర్రాడు ఉండి వాడు డాడ్ డాడ్ లేకపోతే మమ్మీ మమ్మీ అని వాడు పీకేస్తూ ఉంటాడు అప్పుడు మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు ఏ ఉండరా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఏం పోని ఆయనతో మాట్లాడి వీడితో వీడి పని చేసేస్తో వీడికి కావాల్సింది ఇచ్చేస్తో ఆయనతో మాట్లాడేసి రెండో ఏక కాలంలో చేసేయచ్చు కదా అలా చేయటం అన్ని విధాలకు పోతారు సపోజ్ సీరియస్గా పాఠం చెప్పేస్తే కాఫీ తయారు చేసేసారనుకోండి ఆ కాఫీ ఎలా ఉంటుంది అది తాగక్కర్లేదు పాఠమైనా చెప్పగలరు కాఫీ అయినా లెక్చర్ ఇస్తే కాఫీ ఎలా తాగుతారు కాఫీ సపోజ్ మీరు కాఫీ లెక్చర్ చెప్తుండగా వాడికి తీసుకెళ్లి కాఫీ ఇచ్చారు అనుకోండి వాటి సరిగ్గా తాగుతాడు దాన్ని ఓ ఒక సిప్ చేసి అక్కడ పెడతాడు తర్వాత మర్చిపోతాడు లేకపోతే దాన్నే తాగాలని అనుకున్నాడు అనుకోండి లెక్చర్ తేడా వచ్చేస్తుంది కాబట్టి తెలివైన పద్ధతి ఏమిటి ముందు తగేసి దాన్ని పక్కన పెట్టేసి ఇంకా తర్వాత ఎందుకంటే మనస్సు ఒక సమయంలో ఒకదాని మీదే కేంద్రీకరించగలదు ఇప్పుడు కర్మ సందర్భంలో ముందు ప్రయోజనాన్ని నిర్ధారించుకునే కర్మ మీరు నిష్ప్రయోజనమైన కర్మ ఏమి తర్వాత ఆ కర్మ ధర్మబద్ధంగా ఉండాలి అధర్మ కర్మలకి నియమం వర్తించదు ఉదాహరణకి నేనేమో వాడి నేను పిక్ చేస్తాను పోకెట్ ఎవడో పించి చేస్తాను ఎంత లభిస్తే దాంతోటే సుష్టి సంతోషంగా ఉంటాను ఏదృక్షాలు అభు సుతుష్ట ఒకవేళ ఏమీ లభించకపోయినా కూడా పరమేశ్వర అర్పణ అనుకుంటా గానీ నేను తృష్ణ పెట్టుకోను అని అలా అనుకోడు ఈ రూలు అక్కడ వర్తింపజేయకూడదు ఎందుకని అది బేసిక్గా అధర్మం అధర్మానికి అధర్మం కూడా కర్మే ధర్మము కర్మే అధర్మము కర్మే కాబట్టి ఈ కర్మ సిద్ధాంత కర్మయోగాన్ని దానికి కూడా అప్లై చేస్తాను అని అనుకోకూడదు నిజానికిటర్సు స్మగ్లర్సు వాళ్ళు కూడా ఒక రకమైన కర్మయోగాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఏదో ఈసారికి స్మగ్లింగ్ చేశాము లభించినంత లభించింది లభించిన ఒక పర్సెంట్ వెంకటేశ్వర స్వామిది లభించకపోతే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ అది దాన్ని కర్మయోగం అంట అది చాలా తప్పు అలాగంటే సిద్ధాంతం కాదు అసలు ఇక్కడికి వచ్చేప్పటికి కర్మ అంటే ధర్మమే అధర్మానికి ఇక్కడ చర్చ లేదు అధ ఇదేం ధర్మశాస్త్ర గ్రంథం కాదు ఇది వేదాంతం కదా ధర్మశాస్త్ర గ్రంథాల స్థాయి దాటిపోయినప్పుడే కాబట్టి మీరు చేసే మంచి కర్మ గురించే చెప్తూ సో మీ ఫోకస్ కర్మ మీద పెట్టుకుంటారా కర్మ ఫలము కర్మ కర్మఫలం అనుకుంటుంది ప్రయోజనం మీద చింత చేయకండి ప్రయోజనం గురించి మీరు ముందే నిర్ధారణ చేసుకోవాలి ప్రయోజనం కర్మ ఆరంభించడానికి ముందే నిర్ధారణమైపోతుంది ప్రయోజనం ఇప్పుడు కర్మ ఆరంభించారు రభించినప్పుడు మీ మైండ్ ఫోకస్ దేని మీద ఉండాలి కర్మ మీద ఉండాలా కర్మ ఫలం మీద ఉండాలా రెండింటి మీద ఉండలేదు దేని మీద ఉండాలి ఇది ప్రశ్న ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు వాడు ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు జీతాలు నుంచి ఇరవై తొమ్మిదో వరకు కూడా ఆఫీస్కి వెళ్ళేప్పుడు వేల మొహం వేసుకు వెళ్తాడు నిరుత్సాహంగా ఈడ్చుకుంటూ వెళ్తాడు ఒకటో జీతం ఇచ్చే రోజు మాత్రం మహోత్సాహంతో వెళ్తాడు తర్వాత పొద్దున్న ఆఫీసులోకి వెళ్ళేప్పుడు ఏడుపు మొహం పెట్టుకు వెళ్తాడు నిరుత్సాహంగా వెళ్తాడు లేటుగా వెళ్తాడు కాలు ఈడ్చుకుంటూ వెళ్తాడు సాయంకాలం వచ్చేప్పుడు ఉత్సాహంగా వేగంగా ఉరుకులేసుకుంటూ వస్తాడు ఇది గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాడు ఎందువల్ల ఎందువల్ల అంటే వాడి ఫోకస్ అంతా కూడా కర్మ మీద ఉండదు కర్మ ఫలం మీద ఉంటుంది ఏమండి ఇప్పుడు చెప్పండి దేని మీద ఉండాలంటారు ఫోకస్ కర్మ మీద ఉండాలా కర్మ ఫలం మీద ఉండాలా కర్మ మీద ఉండాలి ఇంకో కథను ఉంటాడు ఇంకో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాడు ఇలాంటి వాళ్ళు మనకు కనపడతారు ఆయనకి ఈవేళ ముప్పై తారీఖు అయ్యే బాబు జీతాలు ఇస్తున్నారు తెచ్చుకో అంటే ఓ అని అప్పుడు ఉలిక్కుపడి అందరితో పాటుగా వెళ్ళాడు లేట్గా వెళ్ళి జీతం తెచ్చుకొస్తాడు ఏమంటే నా జీతం మీద ఒక్కడదే మిగిలిందండి అందరూ పట్టుకెళ్ళారు మీరు ఒక్కరే పట్టుకెళ్ళడం తర్వాతనే ఆయన జీతంలో ఆయన కవర్ పెడితే ఆ పెట్టుకొస్తాడు జేబులో పెట్టుకుని వచ్చి ఇంట్లో భార్య జీతకి ఇచ్చేస్తాడు ఆవిడ చూసుకుంటుంది ఏమిటండి ఈ నెలలో మీకు వంద రూపాయలు తక్కువ ఎందుకు వచ్చింది జీతం అని అడిగితే ఏమో ఏమో ఎందుకు తక్కువ వచ్చిందో చూడండి ఆ పే స్లిప్ తీసి ఏదో కట్టేదో ఎక్స్ట్రా పడింది అనమాట అందుకోసం తక్కువ వచ్చింది అది కూడా గమనించలేదు ఆయన ఆవిడ గమనించారు అలా ఉంటాడు కానీ కర్మ చేసి పని చేసేప్పుడు మాత్రం రీసెర్చ్ కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ కానీ చాలా పూచిగా చేస్తాయి చాలా శ్రద్ధగా చేస్తాయి ఆయనకి ఫలం వస్తుంది గవర్నమెంట్ ఆయనకే జీతం ఇవ్వడం అనేది అయినా టైంకి వెళ్తాడు టైంకి వస్తాడు పూచిగా దాంట్లో మునిగిపోయి చేస్తాడు పని అంటే ఇప్పుడు ఆయన ఆయన యొక్క ఆ సందర్భంలో కర్మ ఉంది కర్మ ఫలము ఉంది కానీ ఆయన ఫోకస్ దేని మీద ఉంది కర్మ మీద సో శ్రీకృష్ణుడు చెప్తున్నది ఏమిటంటే నువ్వు కర్మ మీద ఫోకస్ పెట్టుకో కర్మ ఫలం మీద ఫోకస్ తప్పించేయి ఫోకస్ కి ఫలం దగ్గరకు వచ్చేపడికి ఫోకస్ కి దాని మీద మీరు ఫోకస్ పెడితే దాన్ని ఫోకస్ ఏకాగ్రత అని అన్నారు తృష్ణ అని అంటారు చదువు మీద మనస్సు కేంద్రీకరణ చేశారు అనుకోండి దాన్ని ఏమంటారు ఏకాగ్రత అంటారు పాయసం మీద మనస్సు కేంద్రీకరించారనుకోండి దాన్ని ఏమంటారు ఏకాగ్రతృష్ణ అంటారు ఇది ఏకాగ్ర ఇది ఫోకస్ ఏ అది ఫోకస్ పేరు మారుతుంది సో కర్మ ఫలం మీద మనస్సు కేంద్రీకరిస్తే దాన్ని కర్మఫల తృష్ణ కర్మ మీద కేంద్రీకరిస్తే కర్మ యోగ చేయాల్సిందల్లా మనస్సుని పెట్టడం మనస్సు పెట్టు అంటారు నువ్వు మనస్సు దేని మీద పెడుతున్నావు కర్మ మీదనా కర్మ ఫలం మీదనా అంటే కర్మ మీద మనస్సు పెట్టు కర్మఫలం మీద మనస్సు ఎప్పుడూ పెట్టకు అంటే అర్థం కర్మఫలాలన్నింటినీ జడగొట్టుకుని బిచ్చగా రోడ్డు మీద తిరుగు అని అర్థం కాదు ఫోకస్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే రెండింటి మీద ఫోకస్ పెట్టడం కుదరదు ఏదో ఒకదాని మీదే ఫోకస్ మీరు పెట్టగలుగుతారు కాబట్టి కర్మఫలం మీద ఫోకస్ వద్దు కర్మ మీద ఫోకస్ పెట్టు కర్మఫలం అయితే కర్మఫలం విషయంలో ఏం చేయాలి నార్మల్గా మన మనస్సు ఆ చిన్నప్పటి నుంచి వచ్చిన ట్రైనింగ్ అనండి లేక జన్మ జన్మాంతరం నుంచి వచ్చిన వాసన ఆ కామనలు ఉంటాయి కోరికలు ఉంటాయి అతృష్ణ ఉంటుంది కాబట్టి అతి సహజంగా నీరు పళ్ళ అన్నట్లుగా మనస్సు కర్మ ఫలం వైపు పరిగెత్తుకుంటుంది అప్పుడు ఏం చేయాలి ఒక రోగ్ హార్స్ ఉందనుకోండి అదేం చేస్తుంది తప్పుదారిలో పరిగెడుతుంది అప్పుడేం చేయాలి దాన్ని నియంత్రించాలి సపోజ్ ఆ గురం ఎప్పుడు తప్పుదారి వెళ్లకుండా రైట్ దారిలో సహజంగా వెళ్ళిపోతుంది అనుకోండి అప్పుడు మీరు నియంత్రించర్లేదు కాబట్టి అతి సహజంగా కర్మ ఏకాగ్రం చేసి మనస్సుని ఫలతృష్ణ విడిచేసి ఉండేటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పని కట్టుకుని ఫలతృష్ణని విడిచిపెట్టనక్కర్లా అతి సహజంగా అయిపోతూ ఉంటుంది వాళ్ళ పాపని కానీ వీడు వాసనలు అధికంగా ఉండి ఎప్పుడు తృష్ణే ఫలతృష్ణ మీదే ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది వాడు చక్కగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఏమిటి అభ్యాసం చేయాలి తృష్ణ త్యాగాన్ని అభ్యాసం చేయాలి అలా అభ్యాసం చేయమని చెప్తున్నాడు స్వీచ్ ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు అసే తల్లిదండ్రులకో లేకపోతే వాళ్ళకో పెద్దవాళ్ళకి సేవ చేసేప్పుడు రెండు రకాలుగా సేవ చేయొచ్చు ఏమిటి విసుక్కుంటో తిట్టుకుంటో ఈ ప్రారంభం వచ్చింది తప్పదు ఈ బతుకున్నంతకాలం చేయక తప్పదు కానీ ఆ వాడేమో కొంత ధనాన్నో కొంత ల్యాండ్ ప్రాపర్టీనో చేతులు పెట్టు కూర్చున్నాడు ఈ సేవ చేసినట్లయితే అది మనకు వస్తుంది కాబట్టి వీడు బతుకున్నంతకాలం సేవ చేసి జాగ్రత్తగా వాడి దగ్గర ఉన్న ఐదు ఎకరాలు పది ఎకరాలు ల్యాండ్ మనం పుచ్చేసుకోవాలి అది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏమిటి ఆయన ల్యాండ్ మనకెందుకు పెద్ద ఆయన సేవకి యోగ్యుడు తీసుకోవడానికి అర్హుడు సేవ చేసే అవకాశం మనకున్నది పరమేశ్వర ప్రీతి కొరకు ఈ వ్యక్తికి నేను సేవ చేస్తున్నాను పైగా కావలసిన వ్యక్తి అయ్యే ఉళ్ళోవాడేం కాదు పైవాడేం కాదు అని ఒక ప్రేమతో మీరు సేవ చేశారనుకోండి ఏ ఆయన ల్యాండ్ మీకు ఇవ్వడా పై వాళ్ళకి మరస్తాడా మీకే ఇష్టం తర్వాత ఇంకోటి ఒకప్పుడు ఆయన ఇద్దామనుకుంటే మీకు వచ్చేస్తుందా మీకు ఆ కర్మ ఫలానుభవం పొందే యోగ్యత ఆ పూర్వ కర్మ ఫలము ఆ ప్రారంభము ఉండద్దు ఇవ్వాలనుకుంటే వచ్చేస్తుందా ఒకప్పుడు ఇవ్వాలనుకుంటాడు ఏమీ ఇవ్వలేకపోతుంది ఒకప్పుడు వాడు ఇస్తాడు మీరు అందుకోలేకపోతారు చేతుంది ఏదో రకంగా అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు అనుకోండి ఏం చేస్తాడు ఈ ప్రాపర్టీ సూర్యుకి బోల్డ్ ప్రాపర్టీ ఉంది అనంతపురంలో ఏం చేస్తాడు కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే ప్రాపర్టీ రావడం కాదు ఒక సేవ చేసే అవకాశము కాబట్టి కర్మ కానీ మనం ఎలా చూస్తున్నాం జనాల్ని వాడిచ్చి ఆ ప్రాపర్టీ కోసం కకృర్తిపడి వాడికి ఏదో సేవ చేయటం దాంతో ఆ సేవ ఎంత భారంగా తయారవుతుందంటే చేస్తున్నంతసేపు బరువే వీడి ప్రాణాలు ఎప్పుడు పోతాయాని వీడు లెక్క పెడుతూనే ఉంటాడు చాలా తప్పు కాబట్టి కర్మ కర్మఫలము రెండు ఉంటాయి ఆ ప్రయోజనాన్ని దీంట్లోకి తీసుకొచ్చి మీరు ఈ ఇష్యూని కన్ఫ్యూజ్ చేయొద్దు అధర్మాన్ని పిక్చర్లోకి పట్టుకొచ్చి ఇష్యూని కన్ఫ్యూజ్ చేయొద్దు ఇది అధర్మానికి సంబంధించింది కాదు ధర్మమే ప్రయోజనం లేని కాదు ప్రయోజనం ఉన్నమాటే ఇప్పుడు కర్మ కర్మఫలము రెండు ఉంటాయి మీరు మనస్సుని రెండింటి మీద ఫోకస్ చేయడం కుదరదు మీరు ఏ మేర కర్మఫలం మీద మీరు ఫోకస్ చేస్తారో ఆ మేరకి కర్మ మీద ఫోకస్ దెబ్బతింటుంది సఫర్ అవుతుంది కాబట్టి మీరు కర్మలో మీదనే ఫోకస్ చేయండి అదే ఇంకా చెప్తాను అందాము తే నీకు కర్మని ఏవా కర్మయందు మాత్రమే అధికార యోగ్యత గలదు ఫలే ఫలములయందు కదాచన ఏ కాలమునందై నను మా యోగ్యత లేదు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కర్మ ఉందండి కర్మ ఫలం ఉంది కర్మని చక్కగా తీర్చిదిద్దడం మీ చేతిలో ఉంటుంది నూటికి నూరు పాళ్ళు మీ చేతిలో ఉంటుంది కర్మ ఫలాన్ని తీర్చిదిద్దడం ఒక్క కూడా మీ చేతిలో ఉండదు నూటికి నూరు పాళ్ళు మీ చేతిలో ఉండదు కాబట్టి మీ చేతిలో ఉన్న దాని మీద మీరు మనస్సు పెడతారా మీ చేతిలో లేని దాని మీద మనస్సు పెడతారా అది పాయింట్ ఇంకొకటి దీంట్లో ఇంకో రహస్యం ఉంది ఒక మహాత్ముడు అడిగారు కర్మలో మజా ఉందా కర్మ ఫలంలో మజా ఉందా అని అడిగారు ఏమండి వాడు కర్మలో మజా ఏముంటుందండి కర్మ ఫలంలోనే మజా ఉంది అంటే నువ్వు ఎందుకు పనికిరా అదుము వాడు వాడి అయోగ్యుడు అంతే వాడి జీవితంలో పైకి రాలేడు వాడు గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి తప్ప దేనికి పనికిరాడు కూడా ఏమంటే కర్మ ఫలంలో మజా ఏమో నాకు తెలియదండి నేను చేసి కర్మలో నాకు మజా లభిస్తుంది మజ అంటే ఆనందం ఎంజాయ్మెంట్ నాకు లభిస్తుంది అంటే వాడు కర్మయోగి వాడే కర్మయోగి ఇప్పుడు మైకేల్ యాంజలో అనే గొప్ప చిత్రకారుడు ఉన్నాడు వాడు చాలా భేదవాడు ఆయన ఈనాడు మైకేల్ యాంజిలో చిత్రాలు లక్షలో కోట్ల డాలర్లకు అమ్ముతారు కానీ ఆయన ఉన్న రోజుల్లో ఆయనకి బ్రెడ్ కూడా దొరికేది కాదు మైఖేల్ యాంజిలో చిత్రం వేస్తుంటే ఆయన ఏం చేసేవాటి అంటే చిత్రాలు వేసేసి ఆ చిత్రాలు అయిపోయిన తర్వాత వాటిని పావలాకి అర్ధ రూపాయకి అమ్మేసి అప్పుడు భోజనం చేసి కాలక్షేపం చేసేవాట ఆయన చిత్రం వేస్తుంటే ఎవరో ఎవరిలో ఆయన అడిగారు ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఈ చిత్రానికి అంటే ఆయన చెప్పాడు నేను అలా ఏమనుకోవట్లేదు నేను చిత్రం వేసేదానికి ఆ పావలా కోసం అర్ధ రూపాయి కోసం వేసేది కాదు చిత్రం మరైతే ఎందుకు వేస్తున్నావు చిత్రం అని ఐ లవ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్ అందుకోసం చిత్రం వేసుకుంటాడు కాబట్టి ఆయనకి చిత్రకారుడు అలాగే ఉంటాడు అటువంటి చిత్రకారుడే ఎవడైతే చిత్రాన్ని ప్రేమిస్తాడు చిత్రం వల్ల వచ్చే డబ్బుల్ని కాదు చిత్రాన్ని ప్రేమిస్తాడు హీ లవ్స్ పెయింటింగ్ నాట్ ది ప్రాఫిట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ పెయింటింగ్ హీ లవ్స్ పెయింటింగ్ అటువంటి వాడే మైకేల్ అంతటి స్థాయికి చెందిన చిత్రకారుడు కాగలుగుతాడు అలా కాకుండా రెండు మూడు బొమ్మలు వేసేప్పటికే మనం గ్యాలరీలో ఎప్పుడు పెడదాము యాక్షన్ ఎప్పుడవుతుంది మనకి ఎన్ని రూపాయలు అని ఆలోచన చేసి వాడికి వెయ్యి రూపాయలు ఐదు వేలో మూడు వేలో అలా వస్తుందంటే మీ టూ మీ టూ అని మీ టూ అని నేను కూడా ఉన్నాను అన్నట్టుగా వెయ్యి మంది చిత్రకారులో మీడొకడు కూడా ఉంటాడు సొంతలో ఎర్రతలపాగా అనే సామెత కింద చాలా మంది వేలాది ఆర్టిస్టుల్లో వన్ మోర్ ఆర్టిస్టు కింద ఉండిపోతాడు అంతే మీడియాకర్గానే ఉండిపోతాడు తప్పిస్తే ఆ ఉన్నతమైన స్థాయికి చేరలేదు చిత్రకారుడు ఎప్పుడు కూడా ఆ చిత్రాన్ని తయారు చేయటంలోనే వాడికి ఆనందం కర్మణ్యేవ అధికార అంటే మా ఫలేషు కదాచిన ఒకప్పుడు ఆ చిత్రానికి రావలసినటువంటి గుర్తింపు రావచ్చు ఒకప్పుడు అసలే గుర్తింపు లేకపోవచ్చు అది అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది చిత్రకారుడి చేతిలో ఉంటుంది నా చిత్రాన్ని ప్రపంచం గుర్తించాలి అని అంటే చిత్రకారుడు ఏం చేయగలుగుతాడు ఇట్ ఈజ్ నాట్ ఇన్ హిజ్ హ్యాండ్స్ అతని చేతుల్లో ఏముంది చిత్రాన్ని తయారు చేయడం మాత్రం అతని చేతుల్లో ఉంది సపోజ్ చిత్రాన్ని వేస్తుండగా దీనికి ఎన్ని డబ్బులు వస్తాయో అనే ఆలోచన ఆ చిత్రం ఎలా తయారవుతుంది అధ్వానంగా తయారవుతుంది వినాయకం ప్రపుర్వానం రచయా మాస వానరంలాగా తయారవుతుంది కాబట్టి కర్మ ఫలము మీద నీవు ఫోకస్సే పెట్టదు అసలు కర్మ మీదే నువ్వు ఫోకస్ పెట్టి అంటే ఒకటంటాడు మరి ఫలం మాటేమిటండి అదే మరి అక్కడే పోయింది దెబ్బ అక్కడే పోయింది నువ్వు ఆ ప్రశ్న అడిగేవంటేనే పోయింది అంతే దాని దాని మహిమంతా అక్కడే పోయింది అంటే చూడండి దాని అర్థం ఏంటంటే మనిషి సహజంగా ఆనందాన్ని కోరుతాడు సుఖాన్ని పొందటం కోసమే కదా కానీ మనిషి ఏమనుకుంటాడంటే కర్మ ఫలంలో సుఖానుభూతి ఉంటుంది అనుకుంటాడు కానీ కర్మలో సుఖానుభూతుంటుంది అని తెలుసుకోలేకపోతాడు అంచేతనే శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు రైట్ టు డిస్కవర్ జాయ్ ఇన్ యాక్షన్ డోంట్ థింక్ దట్ దేర్ ఈస్ జాయ్ ఓన్లీ ఇన్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ అటువంటి ఒక బుద్ధి తక్కువ ఆలోచనను పట్టుకోకు అది తెలివితేటలు లేని ఆలోచన లేదు కర్మ ఫలం వస్తేనే జాయ్ ఉంది అని కర్మ ఫలం వస్తేనే జాయి ఉంది అంటే ఈ చిత్రకారుడికి కలిగేటువంటి ఆనందము దాని మాట ఏమిటి తల్లి పిల్లవాడికి సేవ చేస్తూ ఉంటుంది ఆవిడికి మహానందం కలుగుతుంది ఆ సేవలో కలుగుతుంది ఆనందం దాని మాట ఏమిటి వీడు పెరిగి పెద్దవాడే డబ్బులు సంపాదించి వీడికి ఏదైనా సేవ చేస్తే అప్పుడు కలుగుతుంది ఆనందం అప్పటిదాకా అవుతుందా అప్పటిదాకా బర్త్డే అని అనిపించే అప్పుడు కలుగుతుంది ఆనందం నిజానికి వాడిచ్చే డబ్బులతోటి ఏ ఆనందం కలగనే కలగదు అప్పటికి ఇష్యూస్ అన్నీ క్లౌడ్ అయిపోయి చాలా అధ్వానంగా తయారవుతుంది తల్లికి కలిగే ఆనందం ఏదో వీడికి చేసి సేవ టైంలోనే కలుగుతుంది ఎందుకో తెలుసిన హర్ మైండ్ ఈజ్ ట్యూన్డ్ లైక్ దాట్ జాయ్ ఇన్ కర్మ షీఈ్ నాట్ డిస్కవరింగ్ షీఈ్ నాట్ వెయిటింగ్ ఫర్ గెయినింగ్ జాయ్ ఇన్ ది ఫలం అంచేతనే ఆమె ఎంజాయ్ చేయగలి అలాగే వంట వండి పెట్టేపుడు ప్రేమగా వండి పెడతారు ఎందుకని ఆ వంట చేయటంలో వండడంలో ఆ వడ్డించటంలో వాళ్ళకు ఒక ఆనందం లభిస్తుంది దీనివల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్ల మనం స్వర్గానికి వెళ్తాం అప్పుడేదో అవుతుంది అలా కాదు కాబట్టి అతి సహజంగా మనలో ఈ లక్షణం ఉంది దీన్ని మనం బాగా పైకి తీసుకొచ్చి ఈ కర్మఫల తృష్ణని జీవితంలో దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలి ఇంకా ఇంకా చెప్తాను దీని గురించి ఇలా చెప్తూ ఉంటాను భాష్యం ఇంకా రెండో హాఫ్ అందాం కర్మఫల హేతు కర్మఫలమునకు కారణము మా భూ కావద్దు అంటే కర్మహేతు అవు కాని కర్మఫల హేతు అవ్వద్దు కర్మ హేతు అవ్వడం అంటే ఏమిటి కర్మని సుసంపన్నము చేసేందుకు ఎంత కృషి చేయాలో అంత కృషి చేయి చేసి కర్మని సుసంపన్నం చేయాలి సుసంపన్నం చేయడం అంటే అది నిండుగా తీర్చిదిద్ది చేయి దానికి నువ్వు ఎంత నీ తరఫు నుంచి ఎంత ప్రయత్నం అవసరం అంత చేయి ఎంత ప్రయత్నం అవసరం పూర్ణ ప్రయత్నం అవసరం మీరు చేసి కర్మకి దేవుడు వచ్చి దాన్ని ఏమీ సుసంపన్నం చేయడు మీరే చేసుకోవాల్సి ఉంది కర్మ కర్మ హేతువు కానీ కర్మఫల హేతువు కావద్దు అంటే కర్మఫలాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేయవద్దు కర్మఫలాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేయవద్దు ఓ సైంటిస్ట్ అందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి ఆ సైంటిస్ట్ని అన్నారు మీరు కూడా ప్రమోషన్ రావాలి ఇంకా ఎందుకు రాలేదో మీకు మీరు వెళ్ళి అడగండి అడిగితే ఇస్తారు అంటే ఆయన అన్నాడు నేను ప్రమోషన్ ఎప్పుడు అడగను ప్రమోషన్ వెళ్ళి అడగడం అది బిలో మై డిగ్నిటీ ఐ వాంట్ డూ దాట్ వాళ్ళు ఇవ్వాలి వర్క్ రికగ్నైజ్ చేసి వాళ్ళు ఇవ్వాలి అంతేగాని వెళ్ళి అడగడం ఏమిటి ఇట్ ఈస్ బిలో డిగ్నిటీ సో ఐ వాంట్ ఆస్క్ ఓకే అయితే ఓ పని చేయండి మీకు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదని మిగతా వాళ్ళకి వచ్చేసి మీకు రాలేదని ఒక అసంతృప్తిని మీరు ప్రకటించాలి అప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేసి మీకు గుర్తిస్తే కానీ అడగందే కానీ అమ్మ పెట్టదన్న సామెతో వాళ్ళకి తెలియాలి మీరు అసంతృప్తిగా ఉండాలని తెలిస్తే వాళ్ళు మీకు ఇస్తారు ఓకే ఎలాగ అసంతృప్తిని ప్రకటించడం అంటే మీరు చేస్తున్న వర్క్ మానే అయితే వర్క్ని తక్కువ చేయటమో పొరపాటు అవకతవకగా చేయటమో మానేయటమో వన్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే ఆయన అన్నాడు నెవర్ ఐ విల్ నెవర్ డూ దట్ వర్క్ ఈజ్ మై లైఫ్ కాబట్టి వర్క్ మానేసి తద్వారా వాళ్ళ మనస్సు వాళ్ళని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి తద్వారా ప్రమోషన్ తెచ్చుకోవడం అనేది ఐ వి నెవర్ డూ దాట్ అని చెప్పాడు ఆయన హీఈ్ ఎ హ్యాపీ పర్సన్ ఐ టెల్ ప్రమోషన్ వస్తే మనిషి హ్యాపీ అవ్వడం కర్మలో జాయిని డిస్కవర్ చేసిన వాడే హ్యాపీ పర్సన్ ఎందుకంటే ఈ జీవితంలో కర్మ లేంది జీవితం లేనే లేదు ఆ మాట రాబోతోంది పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా కర్మ లేకుండా ఏం చేస్తారు కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు ఇంకా ముందే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుని వేదాంతం చదువుతూ ఉంటాం నేను చెప్పాను వేదాంతం అంటే చదువు బుక్ కదా అది వేదాంత ఈజ్ నాట్ ఏ బుక్ రీడింగ్ ఏ సెట్ అండ్ ఆర్ సెట్ సెక్షన్స్ ఆర్ సెట్ చాప్టర్స్ ఈజ్ నాట్ వేదాంత్ వేదాంత వేదాంత ఈజ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ వేదాంత వేదాంత ఇస్ సేమ్ యాజ్ లివింగ్ వేదాంత అయితే మిమ్మల్ని ఏం చేయమంటారు మీరు చక్కగా మీ ఉద్యోగం మీరు చేస్తూ ఉండండి ఆదివారం రండి వచ్చి వేదాంతం చదువుకోండి వేదాంతం అంటే ఊరికే ఇన్ని పేజీలు చదివాము ఇన్ని గంటలు చదివామి కాదు ముఖ్యం ఒక గంట చదివినా వారానికి ఆ చదివింది ఒక గంట చదివినా మూడు గంటలు చదివినా నాలుగు గంటలు చదివినా ఆ చదివింది ఏదో జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అంటే నీకు ఫీల్డ్ ఉండాలి ఆ ఫీల్డ్ ని ఆ వర్కింగ్ ఫీల్డ్ నిధులు పెట్టేసి నా పక్కన వచ్చి కూర్చుని భిక్షానికి తయారైతే గ్రోత్ ప్రాబ్లం కావచ్చు నీకు ఆ ఫలాకాంక్ష ఉన్నట్లయితే యూ విల్ సఫర్ ఇదిగో నేను సన్యాసం పుచ్చుకున్నాను మీరు అందరూ నాకు పాదుపు అని అన్నట్టుగా తయారవుతుంది యుట్ ట్ కాబట్టి స్టే వేర్ యు ఆర్ బట్ ట్రై టు ఎంజాయ్ ది వర్క్ యూ డూ తర్వాత ఇంకొకటి ఉంది నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదనే మాట కనపడుతుంది చాలా మంది అంటూ ఉంటాం ఎందుకు లేదు అది వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి ఎందుకు లేదు జాబ్ సాటిస్ఫాక్షన్ నీకు ఎందుకు లేదు చూసుకోవాలి అంటే నా స్కిల్ వేరు నేను చేసుకున్న ఉద్యోగం వేరు నేను ఇంజనీర్ని ఇక్కడ క్లర్క్ గా పనిచేస్తున్నాను అన్నట్లయితే ఓకే డ్రాప్ గెట్ హోల్డ్ ఆఫ్ అనదర్ జాబ్ కానీ కాదండి అనదర్ జాబ్కి వెళ్లాలంటే జీతం తప్పుదిస్తున్నారు అంటే మరి అటువంటిప్పుడు డోంట్ టాక్ లైక్ ఈ డబ్బుతో మూడెడతాడు మూడి పెట్టితేడంటే అయిపోయింది చెడిపోయింది కేసు అంతే కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదు అంటే నాకు ప్రమోషన్లు అవి రావట్లేదు అని జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా తప్పదు ఆ జాబ్ నీకు సూటబుల్ జాబ్ అయినప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుంది ఆ కర్మలో ఆనందాన్ని ఆవిష్కారం కర్మలో ఆనందము ఉంది దాన్ని ఆవిష్కారం ఇప్పుడు నేను ఇంకో దృష్టాంతం చెప్తాను చూడండి చిన్న దృష్టాంతం పుస్తకాన్ని తయారు చేయటంలో ఆనందం ఉందా లేకపోతే ఆ పుస్తకం అమ్మితే నాలుగు కాపీలు అమ్మితే నాలుగు వస్తాయి ఆ రెండు వందల్లో ఆనందం ఉందా దేంట్లో ఉందని ఆనందం తయారు ఈ తయారైన పుస్తకం నుంచి రెండు వందలు వస్తాయని ఎవడైతే అంటాడో వాడికి ఆ రెండు వందలే మిగులుతాయి ఆనందం ఎలాగో మిగులుతుంది వాడికి వాడి కళ నుంచి వచ్చే పుస్తకాల్లో సారం కూడా ఏమి ఉండదు పిప్పి పుస్తకాల్లో పిప్పి ఏమీ ఉండదు నిస్సారంగా ఉంటాయి వందలాది పుస్తకాలు అనేది ఎందుకు పనికిరావు వాటిలో ఏమీ ఉండదు కాబట్టి సో ది పాయి ది పాయింట్ ఈజ్ కర్మలో ఆనందాన్ని ఉంది కర్మలో ఆనందం ఉన్నది మనిషి కోరిది ఆనందాన్ని కర్మని కోరటం లేదు కర్మఫలాన్ని కోరటం లేదు కోరీది ఆనందం అల్టిమేట్ గా కోరీది ఆనందం ఆనందం కర్మఫలంలో ఉందని భ్రమపడి కర్మఫలం వెంటబడుతున్నాడు వాస్తవంలో కర్మఫలంలో ఉంటుందో పెసరంత ఆనందం చాలా అల్పంగా ఇంద్రియాలకు సంబంధించి ఇంద్రియ భోగం ఓ ప్రసరంత ఉంటుంది వాస్తవమైన సాత్వికానందము హృదయానందము ఆత్మానందము కర్మలో ఉంది అది నువ్వు డిస్కవర్ చేయ యు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ కర్మ కర్మని కనుక మీ కర్మని మీకు ఈ రకంగా ఈ సెటిల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తుంటే సో మెనీ థింగ్స్ కమ్ కర్మ ఫలం మీద మీరు ఫోకస్ చేసి మీరు వర్క్ చేస్తున్నారనుకోండి అప్పుడు మీ ఈగో అది రిజాల్వ్ కాకుండా చాలా స్ట్రాంగ్ గా నిలిచి ఉంటుంది ఎందుకంటే కర్మఫలం అన్నది ఈగోకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ మీరు కర్మఫల తృష్ణని విడిచిపెట్టి కర్మ చేస్తున్నారనుకోండి అది సమాధి ఎందుకో తెలుసిన ఈగో ఉండదు ఈగో రిజాల్వ్ అయిపోతుంది ఫలాన్ని కోరేటువంటి అహంకారము అది రిజాల్వ్ అయిపోతుంది అంచేతనే మీరు చేస్తున్న కర్మలో మీరు పూర్తిగా నిమగ్నం అయిపోయి ప్రేమగా చేస్తున్నారనుకోండి అక్కడ కర్మే ఉంటుంది తెప్పిస్తే కర్త ఉండడం ఏమండి తర్వాత మీరు కర్మ చేసేప్పుడు కర్మ ఫలం కోసం కర్మ చేస్తున్నారు అనుకోండి కర్మ అలాగే నీళ్లు కారిపోతూ ఉంటుంది కర్తే దృఢంగా ఉంటాడు అక్కడ కర్త ఉన్నాడు అంటే అది విక్షేపము సంసారము కర్త విలీనమయ్యాడంటే దాని పేరే సమాధి అదే సమాధి అంచేతనే మీరు కర్మలో సమాధిని చేరుకోవచ్చు కర్మలో సమాధి ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారనుకోండి ఒక స్కిల్ఫుల్ జాబ్ చేస్తున్నారనుకోండి మీరు పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోయి ఉంటారు మీకు ఆకలి తెలియదు దప్పికి తెలియదు చుట్టుపక్కల ఎవరు ఉన్నారో తెలియదు యు యూ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ఇట్ ఆ అబ్సార్ప్షన్ అనేది అదే సమాధి కాబట్టి కర్మలో సమాధిని మీరు డిస్కవర్ చేయచ్చు అది వన్ హ్యాస్ టు ట్రైన్ హిజ్ మైండ్ ఇన్ దట్ డైరెక్షన్ దానికి పద్ధతి ఏంటంటే నువ్వు చేయాల్సిన దానికంటే చెయ్యకూడన్నది మా కర్మఫలహేతుర్భూ